ప్రేజ్ దలాడ్ అందరికీ ఈరోజు మన సాయంకాలపు స్కైప్ ఆరాధన ఈవినింగ్ సర్వీస్ కి అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను ఈరోజు మన సర్వీస్ కి రానైన బిడ్డలందరినీ బట్టి దేవుడికి వదనాలు చెల్లిస్తున్నాను ముఖ్యంగా మన సర్వీస్ లో ఈరోజు చాలా మంది బిడ్డలు ఇంకా అనవైలబుల్ అని వస్తుంది ఓకే మనం స్టార్ట్ చేసుకుందాము ప్రార్థన పూర్వకంగా మనం ఈ కార్యక్రమం మొదలుపెట్టుకుందాము మన మధ్యన మనోజ్ బ్రదర్ ప్రేజ్ దలాడ్ శప ప్రభా బ్రాహ్మశాకుడు గొప్ప దేవరా మహాదేవానికి శ్రోతం పరిశుణ దేవానికి శ్రోతం వాక్యం వెళ్తుంది వాక్యంధ్ర మీరు మాట్లాడి నా బిల్డని నడిపించండి నా దీవానికి శ్రోతం నీ రాక భావస్వామి అనేక సిద్ధపడాలా అనేక సువార్త పోవాలా యశ్వ్రభ మీరు చేయండి నా దీవానికి శ్రోతం విశ్వ ప్రభావ ప్రతి దయ్యాలని పాత చేసి అలా వారికి జీవితం కలిగారా యశ్వభ వాక్యంధ మాట్లాడి పరిశుద్ధాత్మ సహాయం చేయండి నడిపింపు సాయం చేయండి నా దీవానికి సో ఇన్న వారు బిడ్డలకు ప్రభా స్వసత విడుదల కలిగించేసి మీరే ఆత్మలు నడిపించే మనీస్థుల ప్రస్తుతం అమ్మాయి థ్యాంక్ యూ బ్రదర్ చంద్రశేఖర్ బ్రదర్ మీరు పాట పాడతారా పాట పాడండి మంచి కాపరికుని మోయును నా బాధును నాదరి చును నాబాదల చును నన్నాదరిం చును ఏసు మంచి కాపరి నన్నేతు కునిమోయను నాదలూ నన్నాదరి చును nabadalanni teechunu nannaderinchunu palmarulo trova tappi tirgaadi alusi podini palmarulo trova tappi తిరుగలు పి క్షమి చిన్ను దారి కితేచి వండా పైనన్న స్థిరను క్షమి చిన్ను దారి yesu manchi kaapari nan netukuni moyunu na badalanisichunu dannadarengo namagalanisichunu dannadarengo aanandinto అన్ని వేళలా సంధీయము లేక్రలోము లేఖ యాత్రలో కృప నుండి కృపను చు నేను వెనుకంజవే యత సాగదను కృప నుండి రూపను పొందుచు venda kanjaveya tasagadamu eho manchita pare nanne nabadalam ichchu ichchu oho nabadalam ichchu nnadarin puh విల్వై న సిలువా ప్రభు ప్రేమ కదను చాటేంతును నాదు జీవితమంత విలువై నీలువ ప్రభు ప్రేమ కదను చాటేంతును నాదు జీవితమంత శ్రమయన బాధైన కరువై నింసైన వస్త్రాహీన కయైన ఉపద్రవమైన క్రమయన బాధైన కరువై నింసైన వస్త్రాహీనకయైన ఉపద్రవమైన ఏమంచీ కపరీ సందేతు కొని మోయు నా బాధల కళ్ళం బైబిల్ ప్రాఫిటిక్ మినిస్ట్రీ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు వాక్యం వినటానికి మనమందరము సిద్ధపడదాము ఈరోజు వాక్యం ని దేవుడు నాకొక అవకాశం ఇచ్చిండు ఈ నెలలో ఇదొక మూడవ అవకాశము ఒకటి నా వ్యక్తిగత Um, programs no no. but today God has given me one more chance one more chance to speak about his love, about his divinity I was told to give a great gift I was told to give a love that I would like to have the love of God that I would like to have the love of God and that I would like to have the love of God so I will explain the truth and then let me explain I will be told by the church of Yohan Vrasi, a church of Yohan is the church of Yohan మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయం నిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం పరిశుద్ధుడవు మహాగణుడవు ప్రభా ప్రభ సర్వసృష్టికి న్యాయాధిపతివైన ఏసైన గత నీక పాద సన్నిధిలో ప్రభ ఈ రకంగా మేము కూడుకొని ప్రభ నిన్ను ధ్యానించటకు నీక దైవత్వములు ప్రభ కీర్తించటకు పోగొటకు ప్రభ మాకు సమయం కొరకు నీకు వందనాలు తెలుస్తున్నాం వాక్యం ద్వారా మాతో మాట్లాడండి నాతో మాట్లాడి నన్ను హెచ్చరించిన దేవ ప్రతి ఒక్క బిడ్డతో కూడా ప్రభ అతను మీరు మాట్లాడండి వారి హృదయాలను వెలిగించండి సత్యం తెలుసుకున్నటకు ప్రభ సత్యం అంద నిలిచుటకు ప్రభ మాకు సహాయం చేయమని ఏసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం జీవవాక్యంను గూర్చినది అది ఆది నుండి ఏది ఉండెనో మేము ఏది వింటిమో కన్నులార ఏది చూచిటిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మాకు తెలియజేయచున్నాము మీకు తెలియజేయున్నాము ఆ జీవం ప్రత్యక్షమాయను ఇక్కడ మనకు యోహాను భక్తుడు మాట్లాడుతున్న మొదటి మాట అనమాట పత్రికల ద్వారా మాట్లాడుతున్నాడు ఆయన మనకు ఆల్రెడీ సువార్తల ద్వారా మాట్లాడిన కదండి యోహాను సువార్థం మనకు వేసే జీవము వేసే ప్రత్యక్షము వాక్యము ప్రత్యక్షమైందని చెప్పినది చెప్పిన ఇక్కడ మళ్ళీ మనకు పత్రికల రూపంలో మాట్లాడుతున్నాడు జీవ వాక్కును గురించి ఆ జీవం ఎవరు అంటే ఏసు ప్రభువే అని చెప్తున్నాడు ఏసు ఎవరు అంటే మనం టక్కుమని ఎవరు చెప్తాము మరి కుమారుడు దైవ కుమారుడు ఏహోవా దేవుడి యొక్క ఆత్మ ఈ లోకంలో మనుష్యగా అవతరించింది ఆయన వాక్కు మనుష్యుడు కదా చెప్పడానికి వస్తుంది జనాలకి ఏసు ప్రభు ఎవరు అంటే ఇంకా సణుగుతున్నారు ఇంకా ప్రయత్నం చేస్తూ తడబడుతున్నారు ఏసుప్రభు ఎవరు అంటే యహోవ దేవుడి నోటి వాక్కు అని స్పష్టంగా చెప్పలేకపోతున్నారు ధైర్యంగా చెప్పలేకపోతున్నారు ఏంటో ఆ నోట్లు చెప్పుకుంటూ ఉంటే మనుషులకు అది విచిత్రంగా అనిపిస్తుంది అంటే వాళ్ళు వక్ర రూపం దాలు చూపిస్తున్నారు దానికి వక్రమైన అర్థాలు మన వాక్యము పరిశుద్ధమైనది అది వక్రీకరించబడకూడదు ఎగతాళి చేయబడకూడదు కాబట్టి దైవవాక్యము జీవవాక్యము కాబట్టి యోహాను ఈ పత్రికల రూపంలో ఏమని చెప్తున్నాడు మేము క్రీస్తులు ఎన్నుకున్న ప్రథమ శిష్యులందరి గురించి యోహాన్ మాట్లాడుతున్నాడు ఇక్కడ మేము అంటున్నాడు నేను అనట్లేదు అంటే మొత్తం అపోస్తుల నంబర్ పదకొండు మందిని ఉద్దేశించి చెప్తున్నాడు ఆయన మేము క్రీస్తు ఎన్నుకున్న ప్రథమ శిష్యులందరి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆయన ఈ లోకంలో ఏసు ప్రభు ఉన్నప్పుడు ఆయన వారికి వ్యక్తిగతంగా తెలుసు కాబట్టి ఆయన అంత ధైర్యంగా మాట్లాడతాడు ఏది మేము వింటిమో మేము కనుగొంటిమో తట్టి చూస్తేమో కన్నులార ఏది గమనించినమో మా చేతులు దేనిని తాకెనో అది మీకు తెలియజేస్తున్నాము ఇది ఇక్కడ మనకి ఏం అర్థమవుతుందంటే వాళ్ళకు ఉన్నటువంటి పర్సనల్ స్పెషల్ ఎక్స్పీరియన్స్ అనమాట యసు ప్రభుతో ఉన్నారు వీరంతా ఆయనను కనులార చూచినారు ఆయన మాటలని చెవులార విన్నారు అందుకే అంత ధైర్యంగా ఆ మాట చెప్తున్నాడు జీవవాక్యంను గూర్చి చెప్తున్నారు వాళ్ళు ఇక్కడ యోహ భక్తుడు ఏమంటున్నాడు మేము వింటిమి కనులార చూసిమి నిదానికి కనుగొంటిమి మా చేతిని తాకి చూసినాయి అదే మేము మీకు తెలియజేయున్నాం ఇంత పర్సనల్ గా మనము యసు ప్రభు గురించి చెప్పాలి అంటే ఆయనతో మనకున్నటువంటి సహవాసమే దానికి ఉదాహరణ ఎలాంటి సహవాసంతో మనం ఏసు ప్రభువుని ప్రకటిస్తున్నాం ప్రతిరోజు వాక్యం ప్రకటిస్తున్నాం కదా ప్రతి ఒక్క బిడ్డ ద్వారా దేవుడు గొప్ప మర్మాలను తెలియజేస్తున్నాడు వాక్యం వింటున్నాం కానీ ఏసు ప్రభువుని ఏ విధంగా ప్రకటిస్తున్నావు పర్సనల్ గా నీ వ్యక్తిగతంగా ఆయన ఎలా తెలుసు కదండి ఎవరిని అడిగితే ఏసు ప్రభు నీకు ఎలా తెలుసు అంటే చెప్పేవాల్సింది వెంటనేంటి ఆయన మమ్మల్ని ముట్టిండు మమ్మల్ని తాకిండు మాతో మాట్లాడిండు మేము ఆయనను చెప్పగలమా కదండి మేము దేనిని చూచినమో ఆ జీవంను గూర్చి సాక్ష్యమిస్తున్నాను అని చెప్తున్నాడు యూహాన్ ఆ జీవంలో గూర్చి మాతో కూడా మీరునూ సహవాసం కలుగున్నట్లు మేము చూసిన దానిని విన్న దాన్నే తెలియజేస్తున్నాం కొత్తదా ఏది లేదు అక్కడ కదా వాళ్ళు ఏం చూసిండ్రో వాళ్ళు ఏది విన్నారో తడిమి చూసిండ్రు చేతులతో పట్టుకొని చూసిండ్రో అవన్నీ కనులాలు విని మనకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వాక్యం ఇది కాబట్టి ఏసతో ఉన్నది ఏన్నది ఏముంది మనకు సహవాసము తండ్రితో సహవాసము ఆయన కుమారుడైన ఏసు క్రిస్తు కూడా ఉన్నది మన సంతోషము పరిపూర్ణమ ఒకటికై ఈ సంగతులను రాయించినాం సంతోషించాలి ఎందుకంట మనము ఏసుతో కూడా సహవాసంలో ఉన్నాము ఆయన తండ్రి అయిన దేవుణ్ణి మనకు ప్రత్యక్షపరిచిండు కాబట్టే తండ్రి అనే దేవుడు కుమారుని ఏ విధంగా మహిమ ఆ కుమారుని మహిమను మనం కూడా కళ్ళార చూస్తున్నాం దినము ప్రార్థన ద్వారా ఆయనతో సహవాసం ద్వారా ఈ వ్యక్తిగత సహవాసం అనే అనుభవం మనకు లేకపోతే ఈ అనుభవంలోనికి ఖచ్చితంగా రావాలి మనం ఈ అనుభవం లేకపోతే ఆయన ఎవరు పరాయి దేవుడుగానే చూస్తున్నాం ఎందుకంటే మంచిగా చేసినప్పుడేమో మన దేవుడు మనకు మంచి జరగనప్పుడు మన దేవుడు కాదు అది పక్కనోడికే దేవుడు ఎందుకంటే ఆయనను బాగా చూస్తున్నాడు దేవుడు ఆయనను బాగా దీవిస్తున్నాడు దేవుడు నన్ను వదిలేసిడు దేవుడు నా కష్టకాలంలో నాకు జవాబులు ఇస్తలేడు దేవుడు కాబట్టే అనేటటువంటి విట్టండ వాదనతో మనము దేవుడిని పక్కింటోడికి దేవుడిగా మారుస్తున్నాం మన స్వంత దేవుడు తన ప్రాణమిచ్చి మనల్ని కొన్న దేవుడు అన్న అనుభవంని మనము ప్రతి క్షణము అనుభవించాలా మన మాటల్లో కూడా చూపించాలి కదా క్రియలు లేని విశ్వాసము మృతం నువ్వు విశ్వాసంతో పలిగిన మాటన్ని క్రియలు లేకపోతే ప్రభువుని స్వంత రక్షకుడు అని ఎలా చెప్పగలవు కదా అవతల వ్యక్తి ప్రశ్నించినప్పుడు మనం తక్తరబడతాం అనమాట ఎందుకంటే చెప్పలేకపోతున్నాం ఎందుకు స్వానుభవం మన అనుభవము మనల్ని నడిపిస్తుంది ఈ విషయంలో మీరు ఐదవ వచనం చూడండి మొదటి వ్యూహాన పత్రిక ఐదవ వచనంలో మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏదనగా ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానము ఏంటంటే దేవుడు వెలుగై ఇది ప్రతి ఒక్కరం చెప్తాం కానీ ఆ వెలుగు నువ్వు కూడా దేవుడు మీరు లోకానికి వెలుగై ఉన్నారన్నాడు కదా మనల్ని ఇప్పుడు అక్కడ ఏం చెప్తున్నాయో దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రం లేదు ఆయనతో కూడా సహవాసము గలవారం అని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల మనం అబద్ధమాడుతున్నాం కదా సత్యమును జరిగించలేం సత్యమును జరిగించలేం సత్యంను ప్రకటించలేం ఎందుకంట ఆయన వెలుగై అంటే ఆయన సహవాసంలో మనం కూడా వెలుగులో ఉన్నట్టే ఎందుకంటే ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు ఆయన వారసులము అని ఇప్పుడు మనము సహవాసులము అని చెప్పి ఆయన డిసైపుల్స్ అని చెప్పి శిష్యులము అని చెప్పి మనం సేవ చేస్తున్నప్పుడు మనలో కూడా చీకటి ఎంత మాత్రం ఉండకూడదు ఇలా ఉంది చీకటి జీవితం ఉంది అంటే మనం అబద్ధం ఆడుతున్నాం మనం వెలుగు అని అబద్ధం ఆడుతున్నామంట ఎందుకంట ఈ రోజుల్లో ఎవరు కూడా నేను క్రైస్తవుడు నేను భయపడుతున్నారు కదండి నేను క్రైస్తవుడు నేను భయపడుతున్నారు ఈ మధ్య నేను అసెంబ్లీ న్యూస్ ఒకటి విన్నా చూసినాను కూడా అసెంబ్లీ సెషన్ లో అక్కడ ఏం జరిగింది క్రైస్తవులు జస్ట్ టూ పర్సెంట్ అని వచ్చింది సర్వే రిపోర్ట్ అది కూడా బీసీలో ఒకరు కూడా లేరట క్రైస్తవులు టూ ఏమన్నారంటే మరి మిగతా నైంటీ ఏమైనట్టు నైంటీ అంటే ఎవరూ కూడా మేము క్రైస్తవులము అని చెప్పుకోవటానికి కూడా ధైర్యం చేస్తలేరు ఇది ఒక ప్రత్యక్ష సాక్ష్యం మనకు కదా అది ఎంత విచిత్రమో అంత దుఃఖకరమైన వార్త అది మేము క్రైస్తవులమని చెప్పుకోవటానికి ఎందుకు వెనకాడుతున్నారు అంటే వాళ్లకు చాలా బెనిఫిట్స్ పోతున్నాయి మేము వెలుగులో ఉన్నాము మేము క్రీస్తు సహవాసం అని చెప్పుకున్నాక నువ్వు దేవుడికి అబద్ధం చెప్తున్నావు కదా సర్వే రిపోర్ట్స్ బట్టి అబద్ధం ఆడినారంట అందరూ క్రైస్తవులు రాష్ట్రంలో ఇది ఘోరమైన పరిణామం కదా కేవలము గవర్నమెంట్ వచ్చే పథకాల కోసము గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ కోసము నేను బీసీని నేను బీసీలో క్రైస్తవుడిని అని చెప్పుకోవటానికి కూడా వాడు సిగ్గుపడుతున్నాడు అందుకే బాహటంగా నేను వేరే కులం ఇప్పుడు మనం కులాల మతాలు మాట్లాడం కానీ చెప్తున్నాను మనలో చీకటి ఉన్నప్పుడు నేను వెలుగు సంబంధించిన ఏ విధంగా ప్రకటిస్తాము కదండి మనము సాక్ష్యము నిలబెట్టుకోవాలి కదా ఆయన విన్నది కన్నది చూసింది ముట్టింది కన్ని కలిపి చెప్తున్నాడు అన్ని అంత ధైర్యంగా యోహాన్ భక్తుడు ఈ పత్రికల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఆయనకున్నటువంటి ప్రత్యక్ష సహవాసం పర్సనల్ ఫెలోషిప్ విత్ గాడ్ there was personal fellowship as any other. And you want to know and try this person too. But you might hard kind of thai ped哈囉 times. Because otherwise, you think about manifesting, that radically doesn't lead to great understanding with you. That can help you tell the Thau! In my name, let's get to know. That's perfect. Alles talking about being a provenance with God man, indi. or discussing. ఎక్కడ తగ్గించుకోవాలో అక్కడ తగ్గించుకోవాలి అనవసరమైన రాధాంతాలతోటి మనం దేవుడి నామంని దూషణ పాలు చేయకూడదు కదండి అనవసరమైన రాద్దాంతాలు మాత్రం చేయకూడదు అయితే ఇక్కడ ఏమంటున్నాడు ఆయన ఆయన వలన విని ప్రకటించు వర్తమానం ఏంటి దేవుడు వెలుగు దేవుడు వెలుగై ఉన్నాడు ఎందుకంటే ఆయనలో చీకటి ఏ మాత్రం లేదు మరి ఆయనతో కూడా సహవాసం కలవారు మనం చెప్పుకోంచు నడిచిన ఎడల మనం అబద్ధమాడుచున్నాం కదా అబద్ధమాడుచు సత్యమును జరిగించటం లేదని చెప్తుంది ఇక్కడ వాక్యం ఖచ్చితంగా సత్యము జరిగించటం లేదు ఏసు సత్యము మార్గము జీవము అని వంద సార్లు వా కంఠత వాక్యాలు చెప్తున్నాం ఆయన సత్యం అయితే మాట్లాడేది సత్యంగా ఉండాలి కదా ఆయన వెలుగైతే నీలో వెలుగు ఉండాలి నీలో చీకటి ఉండకూడదు నేను దేవుడి కుమారుడిని కుమార్తెను అని చెప్పడానికి సిగ్గుపడకూడదు కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే థియరీ ఒక పండగలు చేస్తున్నారు ఉపవాసాలు చేస్తున్నారు హార్బాటాలు చేస్తున్నారు అన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి కానీ అది ప్రాక్టికల్కి వచ్చేసరికి ప్రాక్టీస్ చేయటానికి వారికి ధైర్యం సరిపోవటం లేదు అప్పుడు మనలో చీకటి ఉన్నట్టే కదా చీకటి మనము మనల్ని ఏళ్తున్నట్టు అర్థం దాని అర్థం మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందాము అని చెప్తున్నాడు ఏడవ వచనంలో అన్యోన్య సహవాసము దేవునితో దేవునితో సహవాసం అంటే ఖచ్చితంగా నీతోటి తోటి సహోదరుడు సహోదరితో సహవాసము ఖచ్చితంగా ఉంటదంట అప్పుడు ఆయన కుమారుడైన ఏసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్ర అప్పుడు చూడండి అక్కడ ఆ కనిజంక్షన్ అప్పుడు ఎప్పుడండి ముందు నీవు దేవుడితో అన్యోన్య సహవాసం కలిగితే మనం అన్యోన్య సహవాసము కలిగిన వారమై ఉంటాము అప్పుడు ఆయన కుమారుడైన ఏసు రక్తము ప్రతి పాపముడి మనను పవిత్రంగా చేయను నేను రక్షించబడ్డను నేను దేవుడు నమ్ముకును దేవుడు నన్ను ముట్టిండు దేవుడు నా పాపంలను కడిగేసిండు అన్నీ చెప్తున్నాము కానీ అక్కడ అక్కడ ఒక లింక్ ఉండేది ఏంటన్నమాట అప్పుడు ఎప్పుడు ముందు నువ్వు తండ్రితోనూ నీ తోటి అన్యోన్య సహవాసం కలిగి ఉంటేనే కదా అవేవి లేకుండా నన్ను రక్షించిండు నన్ను కడిగేసిండు రక్తంలో ఏసు రక్తంలో నన్ను కడుగబడ్డాడు నేను ఎర్రని పాపంలో ఎంత ఎర్రని వైనా హిమం అంటే తెల్లగా మార్చేసిండని ను మాటలు చెప్పటం కాదది ప్రాక్టీస్ లో మీది మనము ఆలోచించాలా ఇది నిజమా ఇది నిజంగా జరిగిందా ప్రభువుతో నువ్వు అన్యోన్య సహవాసం కలిగి ఉన్నావా బాహాటంగా నేను ఏసు ప్రభు బిడ్డనని ఒప్పుకోగలుగుతున్నావా అప్పుడే నువ్వు పాపంలో రక్షించబడ్డవు కడుగబడ్డావు అనేది అంతవరకు అది అబద్ధమే అంతవరకు అది అబద్ధమే ఈ మాట విన్నప్పుడు కొంచెం భయమేస్తుంది కదా మనకు కదండి ఏంటది మళ్ళొక్కసారి చూడండి సెవెంత్ వర్స్ మొదటి వ్యూహాన పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచనంలో ఏడవ వచనంలో ఆయనతో కూడా సహవాసం గలవారం చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచున్నాము సత్యమును జరిగించకుందము అలాగే అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం మీరు జ్ఞాపకం పెట్టుకుందాం ఎప్పటికీ ప్రభుత్వం అన్యోన్య సహవాసం కలిగే ఉన్నామా అన్యోన్య సహవాసంలో ఏముంటదంట అక్కడ నీకు అలకలు ఉండవు కోపం ఉండదు దేవుడి అలుగుతారు కొంతమంది దేవుడి మీద కోపంతో ఉంటారు దేవుని దూషిస్తారు కొన్నిసార్లు ఏం దేవుడు నాకు ఏం చేసింది దేవుడు దేవుడు నేను ఇంకా దిగజారిపోయినా అనే ఒక దుష్ట మాటలు దేవుడి మీద అలుగిన మాటలు ఉంటాయన్నమాట ఆయన ఏం చేయడు నాకు ఆయన ఏం చేయడు నాకు అనేది గట్టిగా చెప్తుంటాం కానీ అన్ని అన్ని అనుభవిస్తాం దేవుని యుద్ధ నుంచి ఆయన ఇచ్చే ఈవులన్నిటినీ తీసుకుంటాము అనుభవిస్తాం కానీ కానీ కాబట్టి మనం అన్యోన్య సహవాసం గలవారం ఉందాము అప్పుడే ఆయన కుమారుడైన ఏసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రంగా చేయును ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి నిజంగా మనం రక్షించబడినమా నిజంగా మన పాపములు ఆయన తన రక్తము చేత కడిగినాడా నిజంగానా ఈ కార్యం నా జీవితంలో జరిగింది నేను నిజంగా యేసు ప్రభుతో ఆ తండ్రితో అన్యోన్య సహవాసంలో ఉన్నానా ఆ నీలో చీకటి ఎంత మాత్రము ఉండదు చీకటి ఎంత మాత్రము ఉండదు ప్రతి పాపము నుండి మనల్ని ఆయన చేస్తున్నాడు కాబట్టి కాబట్టే మనము ఆయనలో సహవాసంలో ఉన్నాము అని చెప్పుకోవటానికి ఇష్టపడతామంట చెప్పుకోవటానికి ఇష్టపడదామంట ఇప్పుడు ఇంకొక మాట మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం ఇంకొక మాట ఏంటంట మొదటి యోహన్ పత్రికలోనే విన్నాము కన్లారా కన్నాము చేతులారా పట్టుకొని చూస్తున్నాము అన్ని వెరిగిన వారం కాబట్టి జీవ వాక్యంను కూర్చినటువంటి సాక్ష్యం ఇంత ధైర్యంగా మేము ప్రకటించగలుగుతున్నాము ఎందుకంటే వారు ఆయన మాటలను విన్నారు ఆయన ఎన్నిసార్లు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో వాక్యం ప్రకటిస్తూ కదా జీవమును గురించి పరలోకంను గురించి ఆయన ఉపమానములు చెప్తూ ఉన్నాడు ఆయన ఎక్కువ శాతము పరలోకంను గురించి తీర్పును గురించి ఎక్కువ శాతం అయినా తన వాక్యంలో చెప్తున్నప్పుడు అక్కడ స్వస్థతల కోసం వచ్చిన వారు కొందరైతే వాక్యం వినడానికి వచ్చిన వారు కొందరైతే ఆయనని తప్పు పట్టడానికి వచ్చిన వారు కొందరైతే ఆయన పట్టుకోవడానికి వచ్చిన వారు కొంతమంది ఉన్నారు కదా ఈ విధంగా ఆయన ఏం చేస్తున్నా ఆ సేవలో అన్ని రకాల జనాలున్నారు అన్ని రకాల జనాలు ఉన్నారు సో ఈ జనాలే ఒక పెద్ద ఆబ్స్టెక్ల్ అనమాట ఒక పెద్ద అడ్డు కూడా ఎందుకంటే ఆయన వచ్చింది ఎందుకు అంటే ఈ లోకంలో తన రాజ్యంను ప్రకటించటానికి ఆయన ఏం చెప్తున్నాడు నేను నశించు వారి వద్దకే నశించుతున్న వారిని వెదకి రక్షించటానికి వచ్చిన అంటున్నాడు విశ్వాసులకు రోగికి వైద్యుడు అవసరం కదా ఆరోగ్యవంతుడికి వైద్యుడు అవసరం లేదు అంటే ఆరోగ్యవంతుడు ఎవరు దేవుని అందు విశ్వాసం ఉంచినవాడు ఆయన రోగి కాదు కాబట్టి ఆయనకు ప్రభువుని గురించి పూర్తి నాలెడ్జ్ ఉంది పూర్తి జ్ఞానం ఉంది కాబట్టి ఆయన దానికి సిద్ధపడ్డాడు అదే రోగి అంటే ఏ జ్ఞానము లేనివాడు దేవుడి గురించి ఏబీసీడీలు కూడా తెలవనాడు కదా ఏబీసీడీలు కూడా సెలవనోడు ఇలాంటి వ్యక్తులు రోగులు వీళ్ళని వెదకి రక్షించటానికే వచ్చిండు ఆయన ఎవరో తెలుపుకోవటానికి వచ్చిండు ఆయన గురించి సాక్ష్యం ఆల్రెడీ యూహాను బాప్తి స్మించి సిద్ధప చేసిండు ఆయన గురించిన మార్గం సిద్ధపరచు నా వెనక రాబోవాడు నాకంటే గొప్పవాడని ముందే హెచ్చరించి యేసు ప్రభుని ఇంట్రడ్యూస్ చేసినాడు కాబట్టి యేసు ప్రభు ఏమంటే నేను నశించు వారి యుద్ధకు వచ్చినా రక్షించడానికి వచ్చిన ఇప్పుడు మనం ఏమనుకోవాలి ఇక్కడ నేను ప్రభ నశిస్తుంటే నువ్వు నా యుద్ధకు నన్ను రక్షించినావు నువ్వు రక్షించబడినావు అని ఒక తీర్మానం తీసుకున్నప్పుడు ఆయనతో అన్యోన్య సహవాసంలో ఉన్నావా ఎన్నిసార్లు సండే సండే చర్చ ఎగ్గొట్టినావు ఎన్నిసార్లు దేవుని దగ్గర ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన ఎగ్గొట్టి ప్రార్థన ఎగ్గొట్టేసి అన్నం తినేసినావు కదా కృతజ్ఞతలు తెలియజేయకుండా అన్ని చేసేస్తున్నాం మనం ఏమంటే తొందరలో బ్రదర్ టైం లేదు కదా మనకున్నటువంటి చెడ్డ మాట ఏంటంట మనకు టైం లేదు ఎంత టైం లేదు అంటే నిలబడి అట్లా తినేసి ఇంట్లో వాళ్ళని కూడా చూడలేనంత బిజీగా ఉన్నామంటాం కానీ దేవుడు ఏమంటున్నాడు అన్యోన్య సహవాసం కలిగిన వాడవా నువ్వు అబద్ధి కూడా అన్యోన్య సహవాసం లేనప్పుడు నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా నేను దేవుని ప్రేమిస్తున్నానని ఎలా చెప్పగలవు మనం మలాకి మొదటిగా దే చెప్తాం కదా మీరు నన్ను ప్రేమించటం లేదు అంటాడు దేవుడు దేహోవా దేవుడు మేము ఏ విషయాన్ని ప్రేమించలేదు ప్రశ్నిస్తున్నారు ఉల్టా కదా ఈ రోజు మనం సేమ్ ప్రశ్న ఇస్తున్నాం ఐ లవ్ యూ మై జీసస్ అంటాం నేను నేను ప్రేమిస్తున్నాను ప్రభ అంటాం కానీ అది ఎక్కడి నుంచి వస్తుంది హృదయం మంత్రంలో నుంచి వస్తుందా ఐ లవ్ మై జీజస్ ఈ ఫారిన్ కంట్రీస్ లో వాళ్ళకి ఒక అలవాటు ఐ లవ్ మై జీజస్ ఐ లవ్ యూ ఐ మిస్ యూ ఐ ఇవన్నీ థ్యాంక్ యూ ఇటువంటి చాలా ఊత పద్ధాలు అట్లా వచ్చేస్తుంటాయి అనమాట అట్లనే దేవుడి దగ్గర మనం అంటున్నామా ఐ లవ్ యూ జీసస్ అంటున్నామా అది నిజంగా నీకు మనస్సుల నుంచి వస్తుంది ప్రభా నేను నిజంగా నేను ప్రేమిస్తున్నాంత ఎందుకంట అయన జ్ఞానం నీలో ఉంది కాబట్టి ఆయన జ్ఞానం ఎందుకంట యోహాన్ భక్తుడు అంటున్నాడు ఆయన మాటలు విన్నాము కాబట్టి ఆయన ఏం మాట్లాడిండో అవి మీకు తూచా తప్పకుండా తెలియజేస్తున్నాం ఎందుకంటే మీకు తెలుసు మేము ఆయన తోటి ఎంత ప్రత్యక్షంగా కలిసి మెలిసి తిరిగినామో ఆ మూడున్నర సంవత్సరాల సేవా జీవితంలో యశు ప్రభుని క్షుణ్ణంగా తెలుసుకున్న వాళ్ళు వీళ్ళు క్షుణ్ణంగా తెలుసుకున్న ముఖ్యంగా యోహాన్ భక్తుడు కాబట్టి ఆయన ఏమంటున్నాడు నేను చూసింది కన్నది అన్నిటిని గురించి అంత బాగా చెప్పటానికి కారణము నాకున్న ధైర్యము ఆయన సన్నిధిలో నేను కల్మషం లేకుండా వెలుగులోనే ఉన్నాను నాలో చీకటి లేదు అని చెప్తున్నాడు నాలో చీకటి లేదు ఎందుకంటే ఆ సహవాసము అంత గొప్పది ఆ సహవాసంలో అంత గొప్పగా ఆయన యశు ప్రభు గురించిన సత్యంను ప్రకటించటానికి ఇదే కారణం ఇప్పుడు మనం కూడా యేసు ప్రభుని గురించి ప్రకటిస్తుంటే మన సహవాసం బట్టే ఉంటది మన వాక్యం ఎంత గొప్ప సహవాసం ఉంది నీలో అన్యోన్య సహవాసం అంట అన్యోన్యము అంటే ఎక్కువ శాతం గురించి తల్లి పిల్లల గురించి కుటుంబంలో ఉన్నటువంటి అన్యోన్య సంబంధం గురించి మాట్లాడతాం ఆ అంటే ఏసు ప్రభు యొక్క కుటుంబంలో మనం ఒక వ్యక్తిగా ఆ మనకు ఆయనతో అన్యూన్య సహవాసం ఉన్నది అని చెప్పటానికనమాట కానీ కానీ ఇక్కడ ఏం గమనిస్తున్నామో యేసు ప్రభు ఎవరు యహోవ తండ్రి ఎవరు పరిశుద్ధాత్ముడు ఎవరు అంటే చెప్పలేకపోతున్నాం తెలిసి చెప్పలేకపోతుంది కదా తండ్రి దేవుడు తన వాక్కుని పంపించింది భూమి మీద అప్పుడు మనం గమనిసే మొదటి ఆది మొదటి వచనంలో ఆది భూమి ఉండేను నిరాకారంగా ఉండేను ఆయన మాట సెలవిస్తే అది ఆకారంలోకి వచ్చిందని అక్కడ మాట్లాడుతున్నాడు ఆ వాక్యమే ఆయన నోటి శబ్దమే యసు ప్రభుగా వచ్చింది కదా ఆ వాక్యం అవతరించింది ఇది చెప్పాలి మనం అందరికీ మరియమ్మ గడుపులో గర్భంలో ధరించింది ఒక వాక్యం అది మానవ రూపం దాల్చింది ఒక వాక్యము రూపం దాల్చింది ఆ వాక్యమే శరీరధారి అవతరించింది ఆ తర్వాత పునరుద్ధారుడైన తర్వాత ఏసుప్రభువు ఆ శరీరంలో నుంచి తన ఆత్మను మళ్ళీ తిరిగి మనకు ఆదరణకర్తగా పంపించిండు నీ సహవాసంలో ఈ మాటలను గట్టిగా చెప్పగలిగితే ఎదురు ప్రశ్నలు వేసేవాడికి కూడా జవాబు దొరుకుతుందంట దేవుని సహవాసం అంటే ఆయనని ఎరిగి ఉండాలి ఆయన ఆనందంలో శాంతిలో తలంపుల్లో భూమిపై ఆయన చేసిన పనిలో భాగస్థులై ఉండాలి సహవాసం అంటే అదే ఎట్లా సహవాసం చేస్తామో దేవుడేమో ఆత్మస్వరూపి కదా మనమేమో శరీర స్వరూపంలో ఉన్నాం మరి ఈ ఆత్మతో శరీరం ఏ విధంగా సహవాసం అంటే ఇదే అన్నమాట మాట ఇదే ఏంటది ఆయనని ఎరిగి ఆయన ఆనందంలో శాంతిలో తలంపుల్లో భూమి ఆయన పనిలో ఒక భాగమై ఉండుట పార్ట్నర్స్ కదా వి ఆర్ పార్ట్నర్స్ విత్ గాడ్ విఆర్ పార్ట్నర్స్ విత్ గాడ్ ఆన్ దిస్ ఎర్త్ అప్పుడు ఆ పార్ట్నర్స్ ఏం చేస్తారు బిజినెస్ యు ఆర్ ప్రీచింగ్ అబౌట్ ద హెవెన్ కదా పరలోకంను గురిచిన ఆ జ్ఞానంను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం పరలోకంలు గుర్చిన జ్ఞానం తెలియజేయాలి అంటే ఫస్ట్ నీ సహవాసం ఏ రూపంలో ఉంది ప్రశ్నించుకోవాలి మనం కదా సహవాసం అంటే ఆయన ఎరిగి ఉన్నావు ఆయనను నువ్వు ఆయన ఎవరు నీకు తెలుసా చెప్పగలవా తెలిసి సరిపోదు కదా చెప్పగలవా ఆయన ఎవరు ఆయన ఎక్కడుంటాడు ఆయన ఎక్కడి నుంచి వస్తున్నాడు ఆయన ఎక్కడికి తీసుకెళ్తున్నాడు ఇవి మనము ఎరిగి ఉండాల్సిందే ఆయన ఆనందంలో ఉంటేనే భాగస్వామ్యులం అంట క్రీస్తు విశ్వాసులు మాత్రమే దేవుని ఎరిగి ఉంటారు సో దేవుని ఎరిగి ఉన్నాము అప్పుడు మనల్ని క్రీస్తు విశ్వాసులము మనం విశ్వాసులము విశ్వాసం అని చెప్తే క్రీస్తుని కూర్చిన మనలో ఉంటేనే మనం విశ్వాసులము ఆయన సహవాసంలో ఉన్నవారు వేరెవరికి నిజమైన జ్ఞానము ఆధ్యాత్మిక జీవము లేవు ఆయన ఎరిగిన లేరు వారెవరికి కూడా ఆయన జీవ నేను నిన్ను గూర్చిన జ్ఞానంను సంపాదించటం నాకు ఎంతో మేలు నిన్ను గూర్చిన జ్ఞానం సంపాదించాలని నేను తండ్రి ఎందుకంట యసు ప్రభు యొక్క కార్యం నన్ను మనం ఆలోచిస్తూ అవి అనంతము కదండి ఒక్క ఒక్క రోజు ఒక ఐదు గంటల్లో కూడా చెప్పలేమన్నమాట ఒక్క రోజు కూడా ఒక్క ఐదు గంటల్లో కూడా చెప్పలేము ఎందుకంటే అనంతం అది ఏసుప్రభు యొక్క ప్రేమను వర్ణించడం అనంతం అని గురించి వాక్యం మాట్లాడుతున్నప్పుడు దేవుడు మనకి ఇస్తున్నటువంటి యొక్క ఆజ్ఞ ఏంటి అక్కడ మనకు మొదటి యోహాను పత్రిక రెండవ వచనం రెండవ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు యోహాన్ భక్తుడు రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఒక మాట అంటున్నాడు చూడండి ఏమంటున్నాడు అన్నమాట కొత్త ఆజ్ఞ మీకు వ్రాయిచున్నాను ప్రియుల ఫస్ట్ సెవెంత్ వస్త చూడండి మొదటి యోహాను పత్రిక నేను పెట్టుకోండి ఎదురుగా మొదటి అధ్యాయము ఏడవ వచనం రెండవ అధ్యాయం ఏడన వచనం రెండవ అధ్యాయము ఏడవ పత్రిక యోహాను పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచనం ప్రియులారా మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే కానీ క్రొత్త ఆజ్ఞ నేను ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే ఏంటా వాక్యము ఏసు ప్రభువు వాక్యధారి భూమి మీద అవతరించింది యేసుప్రభు అదే మనం తెలుసుకున్న మొదటి వాక్యము మరియు పాత నిబంధనలో ఆయన గురించిన ప్రవ ప్రవచనాలన్నీ నెరవేరినాయి కదా ఆయన నీతిమంతుడు ఆయన సమాధానకర్త ఆలోచనకర్త ఆశ్చర్యకరుడు అన్ని నెరవేరినాయి ఆ వాక్యాలన్నీ మనకు తెలుసు నెరవేరిపోయిన ప్రవచనాల గురించి మనం మాట్లాడటం లేదు ఇక్కడ మీకు కృత్త నేను మీకు వ్రాయట లేదు ఈ పూర్వపాజ్ఞనే మీరు వినిన వాక్యమే మరియు కృత్త ఆజ్ఞ ఏంటది చీకటిని చీకటి గతించుచున్నది సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుతున్నది కనుక అది ఆయన యందును మీ అందు ఉన్నది సత్యం ఏసు ప్రభువే సత్యం ఏసు సత్యం అంటే ఏంటి ఆ వాక్యము అది సత్యమైన వాక్యం కాబట్టే అది సత్యమైన వాక్యం కాబట్టే యోహాన్ భక్తుడు ఆ జీవపు వాక్యమును గూర్చి తెలియజేస్తున్నాడు తండ్రి యొద్ ఉండి మాకు ప్రత్యక్షమైన నిత్య జీవమును మేము చూచినాము యేసు పర్లోక రాజ్యము మీ మధ్యనే ఉన్నది అంటాడు కదా తన సేవా జీవితంలో అది మీ వద్దనే ఉన్నది మీ మధ్యనే ఉన్నది అంటున్నాడు పర్లోక రాజ్యం ఎక్కడుంది ఎక్కడుందని అందరూ అడుతుంది అని మీ మధ్యనే ఉంది ఏసు ప్రభు ఎక్కడుంటే అదే పర్లోక రాజ్యం కదండి అదే పర్లోక రాజ్యం అదే నిత్య జీవము మేము అతని కూర్చి సాక్ష్యమిచ్చుతూ తెలియజేయచున్నాము అంటాడు యోహన్ భక్తుడు అవి నిత్య జీవమును ఇచ్చు ఏసును వెంబడిస్తూ నిత్య జీవానికి వారసులము ఎలాగ ప్రాముఖ్యమైన సలహాలను హెచ్చరికలను అందజేస్తున్నాడు ఇక్కడ నిత్యది కొత్త ఆజ్ఞ ఏంటంటే చూడండి కొత్త ఆజ్ఞ మీకు చీకటి కతించు వెలుగు ప్రకాశించు సత్యమే వెలుగు కనుక అది ఆయన ఎందును మీ అందును సత్యం వెలుగులో ఉన్నామని చెప్పుకొంచు సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి చీకటిలోనే ఉన్నాడు ఇక్కడ సహోదరుడు నీ తోడబుట్టిన వాడని కాదు ఇక్కడ అర్థం నీ రక్త సంబంధికుడే కాదు సహోదరుడు అంటే నీ ఇరుగు పొరుగు యువర్ ఫెలో హ్యూమన్ బీయింగ్ నీ తోటి మానవుడు ఒకరిని ద్వేషిస్తూ ఒకరిని పరిహసిస్తూ ఒకరిని ఖండిస్తూ నువ్వు వాక్యం చెప్తూ వాక్యం ముందు వెలుగులో ఉన్నానని చెప్పుకోవటం అబద్ధం అంటున్నాడు ఇక్కడ కొత్త ఆజ్ఞ మొదటి యోహాన్ పత్రికలో ఈ యోహాన్ భక్తుడు చెప్తున్నాడు ఇక్కడ మీ కొత్త ఆజ్ఞను రాయిస్తున్నాను అంటే ఇది దేవుడు అనుమతిస్తేనే కదా రాసిండు కదండి బైబిల్ మొత్తం కూడా నలభై మంది ప్రవక్తలు నలభై మంది రచయితలు రాస్తేనే ఇది కూర్చబడిన గ్రంథము అందుకే పరిశుద్ధ గ్రంథం అందరూ పరిశుద్ధులే ప్రవక్తలే రాసిన గ్రంథం కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపుతో ఆయన సెలవిస్తేనే ఈ వాక్యాలని రాయగలిగారు అందుకే ఎక్కడ మీకు కాంట్రవర్సీ ఉండదు కాంట్రడిక్షన్ ఉంది కదా ఒక వాక్యానికి ఒక వాక్యం విభేదించదు అన్ని ఒకదానికొకటి సపోర్టింగ్ గా ఉంటాయి కారణం ఏంటంట మూల పురుషుడెవరు పరిశుద్ధాత్మ దేవుడు రాయించింది కాబట్టి ఇక్కడ యోహాన్ భక్తుడు రాసిండు అంటే నన్న అర్థము పశుదాత్మ దేవుడు చెప్పిందే కదా కొత్త ఆజ్ఞ మీకు రాయిచున్నాను చీకటిని చీకటి గతించుచున్నది సత్యమైన వేలుగు ఇప్పుడు ప్రకాశించుతున్నది కనుక అది మన ఆయన ఎందును సత్యమే వేలుగులో ఉన్నామని చెప్పుకోంచు తన సహోదరిని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే మన మనము పరీక్షించుకోవాలా ఎవరినైనా మనం ద్వేషిస్తున్నామా ఏ విషయంలోనైనా కదా మనం ఈ టీవీ డిబేట్ చాలా మందిని చూస్తుంటాం కదా వాళ్ళు ఒకరిని ఒకరు ఖండించుకుంటూ ఉంటారు ఇది అంతా సోలు కదా ఇదంతా అన్నెసరీ అనమాట ఎందుకంటే ఈ విధంగానే సాతాను బోల్తా కొట్టేస్తుంటది సాతాను బోల్తా కొట్టేస్తుంటది డిబేట్లలో పాల్గొన్నప్పుడు ఏమవుతుందంట వాళ్ళు దేవుడిని గురించి చెప్పలేకపోతున్నారు ఖండించలేకపోతున్నారు కన్విన్స్ చేస్తున్నారు అక్కడ కదా కన్విన్స్ కన్విన్సింగ్ కాదు మనం ఖండించాలి ఖచ్చితంగా ఆయన గొప్ప దేవుడు అనే చెప్పాల అయన జీవం గనే దేవుడనే చెప్పాల వాక్య రూపీ అయిన దేవుడు అని చెప్పాల కాబట్టి చెప్పలేకపోతున్నాం కాబట్టి దానికి విత్తండ వాదనలు దేవుడి నామము దూషించబడుతోంది అవమానం పొందుతున్నాడు ఈ రోజు కూడా మీరు బాహటంగా శిల్వనిస్తున్నారా కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు ఈ కొత్త ఆజ్ఞ ఏంటంటే ఆయన వెలుగు కాబట్టి ఆ వెలుగులో ఉన్నవాడు తన సహోదరుని ప్రేమిస్తూ వెలుగులో ఉన్నవాడు అతని ఎందు అభ్యంతర లేదు తన సహోదరుని ద్వేషించి వాడు తోటి వారిని ను ప్రేమిస్తున్నావా ఎందుకంటే గాడ్ ఇస్ లవ్ కదండి దేవుడు ప్రేమ ఉన్నాడు దేవుడు జీవమై ఉన్నాడు దేవుడు సత్యమై ఉన్నాడు ఇదే ఈ మొదటి యోహాన్ పత్రికలోని పూర్తి సారాంశం పత్రిక మొత్తం మీరు చదువుతుంటే మీకు అర్థమవుతుంది దేవుడు వెలుగు దేవుడు జీవము దేవుడే సత్యము నిరూపించుకోవాలి అప్పుడే మనము జీవంలో నిలిచి ఉన్నట్టు సత్యంలో నిలిచి ఉన్నట్టు వెలుగు సంబంధమై ఉన్నట్టు వెలుగు సంబంధమై ఉన్నట్టు కదా మీరు ఈ మాటలు ఆ ధ్యానిస్తున్నప్పుడు మనము దేవుని శిల్వ గురించి వాక్యం చెప్తున్నప్పుడు దేవుని శిల్వ యొక్క వాక్యం మనం పంచుకుంటున్నప్పుడు ఆ వెలుగును గూర్చే సాక్ష్యం చెప్పాలి ఇంకా అందులో వేరి తోకలు తలకాయలు ఆ అంటు కదా ఆయన సత్యమును ఆయన వెలుగును ఆయన జీవమును ప్రేమను మాత్రమే మనం ప్రకటించాల నేను లోకములకు వెలుగును నన్ను వెంబడించి వాడు చీకట్టు నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వార్త చెప్పేండు మనం ఇది ఎక్కడ చూస్తాము యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచ్చంలో చూస్తాం నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించి వాడు చీకటిని మరి ఇప్పుడు మనం రేసుని ఫాలో అవుతున్నాం మనలో ఏమైనా చీకటి ఉన్నదా మనం పరీక్షించుకోవాలి ఎందుకంటే ఎదుటి మనం ఒక అవకాశం ఇవ్వకూడదు మన కంట్లో నల్స్ పెట్టుకొని దూలం పెట్టుకొని ఎదుటి కంట్లో నల్సును వెతకూడదు ముందు మనం మనం చూసుకోవాలా కదా నేను లోకంలో వెలుగునని చెప్పిన దేవుడు చీకటి మనలో ఉన్నదా జీవ వేలుగు కలిగి ఉండుమని వార్త చెప్పినట్టు దేవునితో సహవాసం కలదని చెప్పుకున్న మన మనము ఆయనని పోలిన అనుభవంలు కలిగి ఉండాలి యేసుప్రభు యొక్క అనుభవాలు వీరు చూస్తే ఆశ్చర్యపోతారు కదా ఆయన ఎక్కడ స్వస్థపరిచిండో అక్కడనే వ్యతిరేకత ఎదుర్కొన్నాడు ఎక్కడ ఎవరిని ప్రేమించిండో అక్కడే ఆయనని దూషించిండ్రు ఆయనని శ్రమల పాలు ఆయనని ఎంతగానో అవమానపరిచిండ్రు నిందించిండ్రు కదా అని తల్లిని ఈ రోజు కూడా దూషిస్తున్నారు ఈ రోజు కూడా దూషిస్తున్నారు అయితే ఆ రోజులు ఆమె ఇంకెంత దూషణకు పాలుబడి ఉంటారు ఈ రోజే ఇంత భయంకరంగా దూషణ జరిగిందంటే ఆ రోజు శాస్త్రుల పరిసయులు ఇంకెంతగా దూషించి ఉంటారు కదా అందుకే కెథలిక్స్ ఆమెని మదర్ మేరీ అంటారు మదర్ షీజ్ ద ఫస్ట్ ఆమె లేకుండా ఏసుడబ్బు లేడు అంటారు అట్లా కాదు కదా తల్లి తల్లి రోజుగానే ఆమెని వాడుకున్నాడు దేవుడు ఎందుకంటే ఆయనకు పరిశుద్ధమైన ఒక కన్యత కావాల ఆమె గర్భంను ధరిస్తేనే ఆయనకు అది కూడా యూధ గోత్రంలో జన్మించాల యూధ గోత్రంలో వాళ్ళకు ఆ అదొక నమ్మకం కదా యూధా గోత్ర సింహం ఆయన యూదల గోత్రంలోనే ఉంటాడు దావీదికి ఇచ్చిన ప్రామిస్ ని బట్టి మీ వంశంలో నుంచే యూదులకు రాజుగా ప్రపంచానికి దేవుడిగా రాజుగా రాబోతున్నాడని అదొక ప్రామిస్ దావీదికి ఇచ్చింది కాబట్టి ఇవన్నిటినీ తీసుకుంటే మనకు అక్కడ మరి అమ్మ పరిశుద్ధరాలుగా కన్యకగా కనబడింది ఆమె గర్భంలో వాక్యమైన దేవుడు కదా శరీరం ధరించుకుంది వాక్యమైన దేవుడు శరీరం ధరించుకున్నాడు ఎందుకంటే ఆమెని పరిశుద్ధాత్మ దేవుడు కమ్ముకునగా అమ్ముకున్నాడు కాబట్టి ఆ వాక్యము బీజము వలె ఆమె గర్భంలో శిశువుగా తయారైంది కాబట్టి వాక్యము జన్మించింది అని చెప్పాలి మనం క్రిస్మస్ అంటే ఏంటి వాక్యం జన్మించింది దేవుడి నోటి మాట వాక్య రూపంలో మనుష్య రూపంలో జన్మించిందని చెప్పుకోవడానికి అందుకే మనము ఆ సహవాసంలో ఉన్నప్పుడు ఆయనను పోలిన వారమే ఆయనను పోలిన వారమే అనుభవం కలిగి ఉంటాం ఆయన అనుభవాలు కలిగి ఉంటున్నామంటే ఆయన చాలా శ్రమలు పడినాడు కదా బీదరికంలో ఉన్నాడు శ్రమలలో ఉన్నాడు అడవులలో ఉన్నాడు కొండలలో ఉన్నాడు కదా మనుషులను తప్పించుకోవడానికి కొన్నిసార్లు ఆ గసన తోటి రాత్రంతా ప్రార్థనకు వెళ్ళిపోయారు ఎందుకంటే ఆయన వెంబడిస్తున్నా జనాలు పిచ్చిగా ఆయన యుద్ధ ఏదైనా దొరుకుతుందనే ఆశతో ఆయన జీవం ఇస్తున్నాడు అనే కాదు కాకుండా ఆయన ఇంకేమైనా తిండి ఆహారం ఇస్తాడని చెప్పి ఆ విధంగా కొందరు స్వస్థత కొరకు కొందరు విడుదల కొరకు కొందరు ఇంకేంటో ఏంటో ఆశిస్తున్నారు కానీ దేవుడు వీరందరినీ తప్పించుకొని ఏకాంతంగా తండ్రితో సహవాసం కోసం పరిగెత్తేవాడు చదండి రాత్రి తండ్రితో సహవాసంలో ఎందుకు ఆ సహవాసం ఆయన కోరుకుండా ఆయన అనుభవం కాబట్టి మనం మనం వెలుగులో ఉన్నామంటే ఆ సహవాసంలో మనం ఉన్నామా ఆయన లోకనికి వెలుగై ప్రకారము మనము వెలుగు సంబంధమై ఉండాలి వెలుగులోనే నడవాలి ఆయనతో సహవాసం కలవారమని ఆయనతో సహవాసం కలవారమని చెప్పుకుంటున్నప్పుడు చెప్పుకుంటున్నప్పుడు మనం ఆ వాక్యంలో నిలిచి ఉండాలి లేదంటే మనలో సత్యం లేదు మనలో సత్యము లేదు సత్యము అనుసరించలేకపోతున్నామంటే మనలో సత్యం లేదని అర్థం ఎందుకు మాట అంటున్నాడు ఆయన ఎందుకు మాట అంటున్నాడు ఆయనలో సత్యం వెతుకుతున్నారా మీరు మరి ఏసుప్రభులో సత్యం వెతాలి యేసుప్రభు సత్యమైతే ఆ సత్యాన్ని మనం ఫాలో అవుతున్నాం కాబట్టి మనం ప్రకటిస్తున్నది సత్యమే మనో ప్రకటిస్తున్నది కూడా సత్యమే కాబట్టి ఈ వాక్యం ఆయన మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు మనము ఒకసారి రెండు మూడు సార్లు ఆలోచించాలం ఎందుకంటే ఎందుకంటే మనం దేవుని పిల్లమని పిలువబడినట్లు తండ్రి మనకు ఎట్టి ప్రేమ అనుగ్రహించను చూడండి కదా మొదటి వ్యూహాన్ పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచనంలో దేవుని పిల్లలమని మనము పిలువబడున్నట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించిన చూడండి మనము దేవుని పిల్లలమే ఈ హేతు చేతనే లోకము మనలను ఎరుగదు సో మనం ప్రకటిస్తున్నప్పుడు మనకి ఎందుకు ఎదురీత ఎందుకు మనం ఇంతగా ఆప్స్టికల్స్ హార్డ్షిప్స్ హర్డల్స్ ఫేస్ చేస్తున్నామంటే మనం దేవుణ్ణి ఎదిగిన వారం కానీ లోకము దేవుణ్ణి ఎరగలేదు లోకము మనం దేవుని పిల్లలమే ఈ కారణం చేతనే నువ్వు ఏసు బిడ్డనని చెప్పుకుంటున్నావు కదా అదొక్క చాలన్నమాట లోకం నేను నిందించడానికి నీ మీద పగబెట్టడానికి మీద ఎందుకు పగబట్టింది నీకు ఏం చేయకపోయినా ఎందుకు నేను అనవసరంగా కారణం లేకుండా నిన్ను ఆ పాయింట్ అవుట్ చేస్తున్నారు మిస్టేక్స్ వెతుకుతూ ఉంటాను నీళ్ళు ఏం దొరుకుతుందా ఎందుకు అంటే వాళ్ళు దేవుని ఎరగలేదు ఈ లోకము దేవుని ఎరగలేదు కానీ ఆయన మనల్ని ఎరుగును మనం దేవుడిని ఎరుగుతాం కదండి మూడవ వచనం ఈ హేతువు చేత లోకం మనల్ని ఎరగదు ఎలియనగా అది ఆయనకు ఆయన ఎరగలేదు సో లోకము ఆయన ఎరగలేదు అంటే అది ఇంకెవరిని ఎరిగినట్టు సాతాను కదా సాతాన్ తన విజయవంతమైన పథకాలలో దేవుని తెలుసుకోనియకుండా చేస్తున్నాడు దాని పని ఒకటే పని దేవుని తెలుసుకోనియకూడదు ఎందుకంటే తెలుసుకున్న వాడిని కూడా పడకూడతనమాట ఇప్పుడు ముఖ్య పని అదొకటే తెలుసుకున్న వారిని కూడా పడకూడదు తెలుసుకోలేదు అనకుండా వాడు తెలుసుకున్నా కూడా వాళ్ళు అనుమానాలు కదా రకరకాల రోగాలను తీసుకొచ్చి అది దేవునికి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తుంది దూరం చేయడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి మనము సత్యంను బట్టి ప్రేమి ప్రేమించు ప్రియుడు గాయంకు వ్రాస్తూ అంటాడు గడపావులు భక్తుడు గాయునకు వ్రాస్తూ అంటాడు ఎందుకంట వాక్యంను బట్టి వేసే ఒక మాటలు సత్యము ఇది దైవావేశం చేత జరిగినాయి కాబట్టి ఆయన తండ్రిని వేడుకున్న రీతిగా సత్య వాక్యంతో ప్రతిష్ఠించబడుట ఆయన చిత్తమై ఉన్నది అంటాడు ఏసుని ప్రేమించిన వారు సత్యమందు అంటే ఆయన నామము కంటే గొప్పగా చేయబడిన వాక్యము ఏసు ప్రభు అని నామముల కన్నా పైనామము ఏసు నామం మనం పాడుతున్నాం కదా చూడండి ఆ మాట మనకి ఎక్కడ కనబడుతుంది అంటే ఇది బైబిల్లో ఈ వాక్యంలను ఆధారం చేసుకుంటున్నాం ఏ వాక్యం ఆధారం చేసుకుంటున్నాము జోహాను సు వార్త పదిహేడు సత్యమందు వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యము నీ వాక్యమే సత్యము అని రాయబడింది సత్యమందు వారిని ప్రతిష్ట ఇప్పుడు మనం ఏం చేయాలంట సత్యమందు ప్రతిష్ఠించబడాల సత్యమందు ప్రతిష్ఠించబడు సత్యం అంటే ఎవరు ఏసు ప్రభు వాక్యము ఆయన శరీర దారి చెప్పి మనం మధ్య నివసించినాడని చెప్పి నమ్ముతున్నాం కదా అదే సత్యము ఆ వాక్యమే సత్యము ఆ వాక్యమే కదా సత్యవేద గ్రంథంలోని ఆయన మాటలు సత్యం ఆయన తండ్రిని వేడుకున్న రీతిగా సత్యవాక్యంతో ప్రతిష్ఠించబడట ఆయన చిత్తమై ఉన్నది సత్య వాక్యంలో ప్రతిష్ఠించబడితేనే నీకు కార్యంలోని దేవుడు చూస్తున్నాడు దేవుడు ఆదరిస్తున్నాడు దేవుడు దానిని బేరింగ్ అంటే బ్యాలెన్స్ చేస్తున్నాడు తరాజులో మాటలను జోపుతున్నాడు నువ్వు మాట్లాడుతున్న మాటలు సత్యమేనా సమయ స్ఫూర్తితో మాట్లాడగలటానికి ఆయన కృపలో నిన్ను పిలిచింది కాబట్టి మనం దేవుని పిల్లలమ్మని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించేనో చూడ ఎట్టి ప్రేమ అనుగ్రహించినో వ్యూహాన్ని రాసిన ఈ పత్రికలో మనకి ఏం కనిపిస్తుంది రెండు మూడు పత్రికలు ఒకటి రెండు మూడు మొదటి వ్యూహాను రెండవ యూహాను మూడవ వ్యూహాను మూడు పత్రికలు రాసిన మాటలలో ఆయన ఆయన మొత్తానికి ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే దేవుడు వెలుగై ఉన్నాడు దేవుడు జీవమై ఉన్నాడు దేవుడు సత్యమై ఉన్నాడు ఈ వాక్యాలు మూడిని మీరు అని చాలా చిన్న పత్రికల్లో ఒకసారి మనం పూర్తిగా ఒక గంట గంట టైం పెట్టి చదివితే పూర్తిగా అర్థమైపోతుంది మనం వ్యూహాన్ని ఏ ఉద్దేశంతో ఈ వాక్యాలు రాసిండి ప్రతి దినము ప్రతి క్షణము మనము ఆ సత్యం మందు ప్రతిష్ఠించబడాలి అనే కోరుకుంటుంది ఎందుకంట ఆయన ప్రేమ కాబట్టి మనలో ప్రేమ కనిపించాలా ఆయన సత్యమై ఉన్నాడు కాబట్టి మనం ఆ సత్యం ని ప్రకటించాల ప్రకటించలేక వకర మార్గాలు వంకర తింగరగా ఏదో అర్థం రీతిగా మాట్లాడితే అది అవతలి వాడికి వినపడదు అర్థం కాదు వాడు ఎట్లా ఈ చెవుల నుంచి ఆ చెవులకు వెళ్ళిపోతుంది మనస్సులోనికి గ్రహించేలాగా మనము సత్యంను గురించి మాట్లాడాల ముందు మనం సత్యంలో ప్రతిష్ఠించబడాలా ఈ రెండు పత్రికల ప్రారంభ వాక్యాలు మనం గమనించినట్లయితే పెద్దనైనా నేను సంఘానికి అంటాడు యోహాన్ నేను సంఘానికి రాస్తున్న ఈ పత్రికలు సత్యమును ప్రేమించండి అక్కడ ఒక శిష్యులకి చెప్తున్నాడు అంటే గాయు అనేసి శిష్యునికి చెప్తున్నాడు తర్వాత అమ్మగారు కదా అక్కడ ఒక స్త్రీని కూడా ఉద్దేశించి మాట్లాడుతున్నాం ఎంతగా పిల్లలని సత్యం నడిపించిందో ఆ సంఘంలో ఎంతగా శిక్షణ ట్రైనింగ్ ఇచ్చిందో ఆయన మాట్లాడుతూ ఈ విధమైన సత్య ప్రతిష్టయందు ఎందు మనము ఉండాలి ఆయన వెలుగు అయి ఉన్నాడని మనము ప్రకటించాలి మనం చీకట్లో ఉండకూడదు అనేది మనం నిర్ణయించుకోవాలి అదే సత్యం అనుసరించి నడుచుకొంటున్నాము మీరు కూడా సత్యం అనుసరించి నడుచుకోవాలి ఎందుకంటే క్రీస్తు విరోధి బోధనలు విని సత్యం నుండి వెనక్కి జారిపోయేవారు చాలా మంది ఉన్నారు క్రీస్తు విరోధి బోధలు అంటే అబద్ధ బోధకుల నుంచి వస్తున్నటువంటి వాక్యాలు మనకు చాలా వినిపిస్తూ ఉంటాయి పూర్తిగా చెప్పలేకపోతున్నారు అట్లట్లా చెప్పి మనము వాళ్ళని ఫాలో కావడము తప్ప అని చెప్తుంది కదా పూర్తిగా దేవుని వాక్యం పూర్తిగా చెప్పలేకపోతే అది అబద్ధ బోధే అందుకనే క్రీస్తు విరోధి బోధనలు విని సత్యము నుండి వెనక్కి జారిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక ప్రశ్నకు జవాబు చెప్పలేకపోతే ఆటోమేటిక్ నువ్వే పడిపోతున్నావు కాబట్టి ప్రశ్నకు జవాబు అవతలి వ్యక్తిని నువ్వు కింద మీర చేసి నీతో నీతో మాట్లాడుతున్నప్పుడు ఏసుప్రభు ఎవరు చూపించు వాక్యం ఏంటో చూపించని కొని వింత వింత ప్రశ్నల్ని నువ్వు నువ్వు ఎదుర్కొంటుంటావు అప్పుడు నువ్వు సరైన జవాబుని చెప్పగలగాలి సత్యం అనుసరించి నడుచుకొనిట తండ్రి అయిన దేవుని వలన పొందిన ఆజ్ఞ అంటాడు ఇక్కడ యోహాన్ భక్తు సత్యంను అనుసరించాలా సత్యంగా ప్రతిష్ఠించబడాలా సత్యంను గురించి సాక్ష్యం ఇవ్వాలి సత్యం అంటే ఏసే సత్యం నేనే మార్గం సత్యకి మహిమ కలగదు కదా ప్రతి దినము వాక్య జ్ఞానం తప్పక చేద్దాము అదేవిధంగా మనం జారిపోకూడదు అబద్ధ బోధకులను కొట్టిపోయూ కొట్టివేయాలా స్థిరమైన పునాది మీద మనము కట్టబడాలా అదేవిధంగా మహిమాయుక్తమైన ఆనందంతో వర్దిలాలా ఎప్పుడు ఏడుపు మోకాన్ని పెట్టుకోను మనం వార్త ఎక్కడ చెప్పలేము కదా కడుపు నిండా దుఃఖం కూడా దేవుని గురించి ప్రకటించేటప్పుడు మహా ఆనందంతో మహా ఆనందం మన జ్ఞాపకం ఏడుపు మోకాలు కొంతమంది ఎంతసేపు ఏడుపు ముఖాలు వేసుకొని వాక్యం అందిస్తుంటారు ఎందుకు ఏడుపు ముఖం పెట్టుకోవాలో అంత దుఃఖంగా ఎందుకు ప్రకటించమంటున్నాడు దేవుడు ఆనందంతో కదా మహా ఆనందంతో ఆయనతో నిలబడినప్పుడు నువ్వు జారిపోవు నీ సాక్ష్యం బలంగా ఉంటది అది అవుతలి వ్యక్తిలో మార్పును కలుగ ఏడ్చుకుంటూ దీన ముఖంతో చాలా దీనం నేను సాత్వికడను అని అన్నాడు కదా అని చెప్పి ఇది కూడా సాత్వికమైన ముఖం పెట్టుకోమని చెప్పలే మీ ప్రవర్తనలో సాత్వికం ఉండాలా అంతే తప్ప ముఖము తేజరిల్లాల ముఖంలో ఆనందం వెళ్లి విరియాల ఆనందముతో ప్రభుని ప్రకటించాల గట్టిగా స్పష్టంగా చెప్పగలడానికి మనం ప్రయత్నం చేయాల ఎందుకంటే చెక్కు చెదరని విశ్వాసంతో మహిమాయుక్తమైన ఆనందంతో మనం వర్దిలు లాగున ప్రభు ఆత్మ మనలని నడిపిస్తుందంట కాబట్టి గ్రంథ వాజ్ఞానం వాగ్దానాలన్నిట్లో ధ్యానించేటప్పుడు ఆశీర్వదించబడుటకే మనము పిలువబడిన మన మాట జ్ఞాపకం పెట్టుకొని మనం ఆశీర్వదించబడుతున్నాము ఇతరులకు కూడా ఆశీర్వదాకి మీరు ఆ సిద్ధపడమంటారు ఎప్పటికీ రెడీగా ఉండాలంట సత్యం ప్రకటించడానికి ఏడుపు ముఖంతో ఆయన ఏం చెప్తాం ఏడుపు ముఖం పెట్టుకొని ఏడుపు స్వరం పెట్టుకుంటే అక్కడ సిద్ధిపడాలి అంటే ప్రభునంద్ మీరు చాలా స్పష్టంగా మాట్లాడటానికి సిద్ధపడాలంటాడు సత్య ప్రేమలు మన యొద్ద ఉన్నాయంటాడు రెండవ యోహాన్ పత్రికలు సత్యము ప్రేమలు మన ఎందు ఉండంగా తండ్రి అయిన దేవుని యొద్ధ నుండి తండ్రి యొక్క కుమారుని యొద్ధ నుండియూ మనకు కృపయు కదా మనకు కృపయు బహుమానమును సంపూర్ణంగా పొందుతాం సంపూర్ణంగా పొందుతాం కాబట్టి ఇంతవరకు దేని కొరకు పనిచేశామో దానిని కోల్పోకుండా బహుమానమును సంపూర్ణంగా పొందుకునేలా రెండవ వ్యూహాన్ పత్రికలు అంటాడు వ్యూహాన్ భక్తుడు ఇంత వరకు మనము దేని కొరకు పని చేశాము మనం రోజు సేవ చేస్తున్నాం కదా చాలా మంది ఫుల్ టైము చాలా మంది పార్ట్ టైము బట్ ఎనీ హౌ మనం వీఆర్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్ నువ్వు ఫుల్ టైం పార్ట్ టైం ఏది చేస్తున్నా కూడా ఇంత వరకు దేని కొరకు రెండవ వ్యూహాన్ పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిది తొమ్మిది వత్సరాలు మనం చూస్తున్నాం ఈ మాట మనం ఇంతవరకు దేని కొరకు పనిచేశామో దాన్ని కోల్పోకుండా బహుమానమును సంపూర్ణంగా పొందుకునేలా జాగ్రత్త జాగ్రత్త వహించండి క్రీస్తు బోధలో కొనసాగకుండా దానిని దాటి వెళ్ళేవారికి దేవుళ్ళేడు అన్నమాట గమనించండి నేను రెండవ వ్యూహాన్ పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు క్రీస్తు బోధలో కొనసాగకుండా దానిని దాటి వెళ్ళేవారికి దేవు కొనసాగేవారు కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాము సిల్వపై ఆయన సాధించిన పని ఎప్పుడు మనకి మనం తర్వాత శరీరంలో ఆయన ప్రత్యక్షమయ్యాడు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకొని దేవుని కుమారుడిన యేసు లేఖనాలని ఆ లేఖనాలని మనము ఆ క్రీస్తు మన పాపాల కోసం వచ్చిండు మన పాపాల కోసం మృతి పొందిడు విమోచించిండు అని చెప్పి నశించుచున్న మనలను రక్షించటానికి వచ్చిందని చాలా గర్వంగా గట్టిగా చెప్పగలగాల ఎందుకంట ఆ బహుమానము సంపూర్ణంగా మనం పొందాలి అంటే మనలో ధైర్యం కావాలా మనం ప్రకటించటానికి వినపాడకూడదు వినపాడకూడదు ఎందుకంట దేవుడు పూర్ణ హృదయంతో మనము నమ్మిన కదా మన పాపాల కోసం చనిపోయిండు పాతి లేఖనముల ప్రకారం మూడో రోజు తిరిగి లేచాడు అని మొదటి కొరంతి ప్రత్యకలో ఉన్న వాక్యం ఇది ఆయన పరలోకానికి చేర్చబడ్డాడు ఆయన కుడి పార్శ్వం దేవుడి కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు కూర్చుని ఉన్నాడు ఇది మనం వింటున్నప్పుడు అదే ప్రకటిస్తున్నాం కాబట్టి మనం సత్యముని ప్రకటిస్తున్నాము మన సొంత జ్ఞానంతో కాకుండా మనం దేవుడికి విధేయులుగా ఆయన వాక్యం ఉన్నది ఉన్నట్టుగా మనం బోధిస్తున్నాం కాబట్టి మనము వెలుగులో ఉన్నాము మనం సత్యమును ప్రకటిస్తున్నాము మనం ఆ గుర్చి సాక్షిలమై ఉన్నాం జీవంను కూర్చి సాక్ష్యమయ్యడం అప్పుడే మనము పౌలు భక్తుడు అన్నట్టు కదా పౌలు యొక్క సాక్ష్యం ఏముంది మంచి పోరాటం పోరాడితిని. తిని పరుగుతోడు కడముట్టించి తిని ఇక్క మీదట నా కొరకు కిరీటము ఉంచబడి ఉన్నది ఆ దినం ముందు నీతి దేవుడు ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన సత్య ప్రత్యక్షతను ఆపేక్షించే వారికి అందరికీ అనుగ్రహించింది రెండవ తి మోతి పత్రికలో మనం చూస్తాం ప్రతి ఒక్కరికి ఆ బహుమానం రాబోతుంది ఆ జీవ కిరటం రాబోతుంది ఎందుకు సత్యంలో ఉన్నాము వెలుగులో ఉన్నాము జీవంలో కూర్చిన సాక్షిలమై ఉన్నాము కాబట్టి మనకు నీతి కిరీటమును ఆయన సిద్ధపరుస్తున్నాం వాగ్దానం ఇది యేసు యొక్క వాగ్దానం కదా మనకు నీతి కిరవటము ఆయన మన కొరకు ఉంచి ఉన్నాడు కాబట్టి సత్యానికి మనము విధేయత చూపిస్తున్నాము అయితే అవిధేయత చూపడానికి మనకు వేరే కారణాలు ఏం లేవు ఎందుకంటే మనకు సత్యం తెలుసు దేవుని యొక్క జ్ఞానమును మనం పొందుకొని ఉన్నాం కాబట్టి ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన స్వీకరించినప్పుడు మనము సిద్ధమైన క్రైస్తవ మనస్తత్వము క్రైస్తవ మనస్తత్వము కలిగి ఉన్నాం కదండి క్రైస్తవ మనస్తత్వము కలిగిన ఎందుకంటే దేవుడు ఈ భూమి ప్రజల కోసము కొన్ని ప్రణాళికలను సిద్ధపరిచింది కొన్ని ప్రణాళికలను సిద్ధపరిచింది ఏంట ప్రణాళిక అంటే సముద్రము జలములతో నిండి ఉన్నట్టు భూమి ఎహోవ మహాత్యమును కూర్చిన జ్ఞానముతో నిండి ఉండును ఇది మనకు పాత నిబంధనలోని హబ్బకూపు ప్రవక్త హబ్బకూకు ఆయన రెండవ అధ్యాయంలో పద్నాలుగవ అధ్యయంలో చెప్తాడనమాట ఏలు ఎనగా సముద్రము జలములతో నిండి భూమి ఎహోవా మహాత్మ్యమును గూర్చిన జ్ఞానముతో ఇప్పుడు మనము ప్రశ్నించుకుందాం ఆయన మహాత్మ్యమును గూర్చిన జ్ఞానంతో మనం ఉన్నామా మనము దేవుని మహిమ జ్ఞానంతో ప్రభు వాక్యంతో భూమి మొత్తాన్ని నింపాలనేది ఆయన ఆయన ప్లాన్ ఇప్పుడు ఆ ప్లాన్ లోనే మనము మన సేవా జీవితం కొనసాగిస్తున్నాము మరి ఆ ప్లాన్ ప్రకారము భూమి గురించి దాని జ్ఞానం మహాత్మ్యమును జ్ఞానంతో మనం నింపబడ్డామా చెప్పగలమా ఈ భూమి ఎట్లా నిర్మించబడింది ఈ భూమి సైన్స్ పిల్లలకు సోషల్ స్టడీస్ లో ఆ పాఠాలు వేరేగా ఉంటాయి నేను ఒకప్పుడు ఇట్లనే ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని సోషల్ స్టడీస్ లెసన్స్ కాబట్టి కానీ తర్వాత వాళ్ళకి దాంట్లోనే సత్యం కూడా చెప్తుంటాయి అనమాట పనిలో కానీ నా సేవ కూడా జరిగేదనమాట క్లాస్ లో ఇది నాకు ఎంతో ఇష్టమైన లెసన్స్ అని చెప్తా నేను ఎందుకంటే భూమిని స్థాపించినప్పుడు దానికి ఏ పునాదులు లేవు కదా పునాదులను వేసిన వాడు ఆయనే అది భూమిలో భూమి ఇన్ఫినిటీ అంటాం ఏంటది ఇన్ఫినిటీలో వ్రేలాడుతుంది ఎట్లా వ్రేలాడుతుంది దానికి చైన్స్ లేవు తాళ్ళు లేవు కదా భూగోళము ఇట్లా తిరుగుతుంది వ్రేలాడుతుంది ఇది ఎక్కడా జరుగుతుంది అని మనం ఆలోచిస్తున్నప్పుడు అదే ఆయన జ్ఞానము ఎందుకంటే ఆయన జ్ఞానము చేత ప్రజ్ఞ చేత భూమిని స్థాపించను సముద్ర తరంగాలు కొట్టుకొని పోకుండా దానికి హద్దులు పెట్టిన దేవుడు దానికి హద్దులు ఎహవా గురించిన జ్ఞానంని కలిగి ఉందము దేవుని పిల్లలుగా మన పని ఏంటి వాక్యాన్ని వ్యాప్తి చేయటమే ఇంతకు మించి వేరే ఏ వాకు లేదు భూమి యొక్క చివరల వరకు పంచుకోవడం ద్వారా ఆయన ప్రణాళికలో మన భాగం ఈ రోజు ఈ వాక్యం నెరవేరుతుంది ఎందుకంట మనం జస్ట్ మాట్లాడే ఈ వాక్యము ఈ యూట్యూబ్ ద్వారా ఈ సోషల్ నెట్వర్క్ ద్వారా ఎంతో దూరం వెళ్తుంది ఎవరు చూసినా కూడా ఏ టైంలో వాటికి నిద్ర రాక చూసిండో వాటికి పొరపాటున చూసిండో మొత్తానికైతే వాక్యం వింటాడు వాడు ఒక రోజు ఖచ్చితంగా ఈ వాక్యంని పొందుపరచబడింది కాబట్టి నెట్వర్క్ ఒక రోజు కాకపోతే ఒక రోజైనా వాడు వింటాడు దేవుడి యొక్క మహాప్యమును ఆయన భూమిని తన జ్ఞానంతో నింపిన విధానం తెలుసుకుంటాడు కాబట్టి ఆ మార్కు సువార్థలోని ఆ యొక్క ఆ కమాండ్ ఏంటి ఆ కమాండ్ ఏంటి మీరు సర్వలోకమునకును ఉదిగంతం వరకు సువార్థను ప్రకటించండి సర్వలోకమునకు మీరు అంటే అక్కడ ఆడ బాగా తేడా లేదనమాట అందరూ ప్రతి ఒక్కరు వెళ్ళాలా ఆ సువార్థన ఎందుకంటే మనం వెలుగులో నడుస్తున్న వారం కాబట్టి దేవుని సహవాసంలో ఉన్నాం కాబట్టి మనం వెలుగుని గురించి సాక్ష్యం కాబట్టి మనము చీకటిలో లేము కాబట్టి ధైర్యంతో దేవుని యొక్క కృపా సింహాసనం యుద్ధకు చాలా చాలా ఇష్టంగా మనం ఆయన సన్నిధులకు వస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం వాక్యం అందిస్తున్నాం కాబట్టి ఇది ఒక పోరాటము అని మనము తెలుసుకోవాలి ఈ పోరాటంలో చాలా మంది హతసాక్షులు అవుతుంటారు కొందరు సంపూర్ణమైన సేవ చేసి వారి జీవిత కాలంలో కొంతమంది బిగినింగ్ లోనే తప్పట అడుగులు వేసి పడిపోతుంటారు సో మనం ఏ స్టేజ్ లో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కృప ఆయన బలిష్టమైన చేతుల కింద మనస్కులమై ఆయన సహవాసం కోరుకుందాం ఎందుకంట ఈ సహవాసము ఇక్కడను కోరుకోకపోతే నీకు పరలోకంలో సహవాసం చేయటానికి అవకాశం లేదు భూమి మీద ఉన్నప్పుడే ఆ సహవాసాన్ని మనం కోరుకోవాలా వెలుగులో ఉండాలా మన చీకట్లో ఉండకూడదు మనలో ఆయన జీవం ఉండాలా ఆయన సత్యంను గురించి మనము సాక్ష్యం దేవుడు ఈ కార్యాలన్నిటి మనకు ఆల్రెడీ ఇచ్చి మనం యథార్థంగా ఈ యొక్క హెచ్చరికలను తీసుకుంటాము యథార్థంగా ఈ సేవను మనము కొనసాగిద్దాము ఎందుకంటే మనం ఏమై ఉన్నామో అది దేవుడికి మాత్రమే తెలుసు మనుషులు మనల్ని విమర్శించడానికి అవసరం లేదు మనం ఏమై ఉన్నామో మన మాట మన ప్రవర్తన అన్ని ఆయన కను దృష్టికి తప్పించుకొని పోవు ప్రతిదీ ఆయన చూస్తున్నాడు మనం ప్రతి మాటకు కట్టుబడి ఉంటున్నాం ఎందుకంట అకౌంటబిలిటీ మనం దేవుడి దగ్గర ఇవ్వాల మాట ప్రతి మాటకు తీర్పు ఉంది కాబట్టి అన్న అనాలోచితంగా మాట్లాడద్దు వెలుగుని గురించి ప్రకటించండి వెలుగులో ఉండండి ఏసు క్రిస్తి యొక్క అన్యోన్య సహవాసంలో మాత్రమే కొనసాగాలని నేను ఇక వాక్యం ని ముగిస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడవు మహాగనుడవు సర్వశక్తి మంత్రుడి అయిన ఏసయ్యా ఇక కృపలో మమ్మల్ని నిలబెట్టినావు నడిపించినావు నాయన నీ సత్యంలో మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి వెలుగులో మమ్మల్ని నిలబెట్టిన విధానం బట్టి తండ్రి ఏసయ్యా నీ యొక్క సహవాసంలో మమ్మల్ని విధానం కొరక నీకు వందనాలు తెలుస్తున్నాం ఇక వెలుగులో లేకుండా సత్యంను ప్రకటించకుండా జీవంను గురించిన సాక్ష్యంలు ఇవ్వకుండా తప్పించుకుపోతున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు వెనక్కి లాగడిన ఆయన పడిపోతున్న సేవకులను ప్రభ మీరు ఉద్ధరించండి వేసయ్యా ప్రతి ఒక్కరు నిలబెట్టండి నీ తెలిసి కూడా ప్రభ తెలివన్నట్టు అర్థం కానట్టు నటిస్తున్న ఈ వేషధారణ ప్రభ నతండి మాలోనూ ఉండకుండా తీసివేయండి అలా ఎవరున్నా సేవకులను ప్రభ మీరు బలపరచండి నాయనా నీకు సత్యములు ప్రకటించటకు మమ్మల్ని నిలబెట్టమని ప్రభ భయపడకుండా నీకు సత్యవాక్యంలో అతన్ని మేము ముందుకు సాగుటకు సహాయం చేయమని ప్రతి ఒక్కరిని ప్రభావ మీరు మాట్లాడి మనోనీతం వెలిగించమని వారు హృదయ ధ్యానించటకు రూపను అనుగ్రహించమని ఏ శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ మనం ప్రార్థన ముగించుకున్నాము యశు ప్రభు కృప సమాధానము పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు ఇక్కడ కూడిన మనకు సదాకాలముతోండి నడిపించును గాక ఆమెన్ అందరికీ ప్రైజ్లాడ్ వందనాలి దేవుడు మిమ్మల్ని అందరినీ దేవించునుగాక ఆమెన్